అనగనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది కాకి అక్కడికి ఇక్కడికి ఎగురుతూ మనం పడేసే మెతుకులు లాంటివి తింటుంది నేల నుంచి చిన్న పురుగులు ఉంటే తింటుంది ఎక్కడన్నా పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది అలా ఉంటుంది చెట్ల మీదేమో కొల్లలు పెట్టి దాని ఇల్లు కొను కట్టుకుంటుంది అదే దాన్ని నెస్ట్ అంటాం ఆ నెస్ట్లో ఉంటూ ఉంటుంది దది కానీ దాని బేబీస్ కానీ అన్నీ అంతనే ఉంటాయి బేబీ గురించి పెద్ద మళ్ళీ మామూలుగా దానికి ఇంకో లిస్ట్ కట్టిస్తుంది అలా చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ కాకి ఏమైంది దానికి చిన్న చిన్న చిన్న బేబీసు తర్వాత ఎగ్స్ ఉన్నాయి అనమాట మన బటర్ఫ్లైకి ఎగ్ ఉంటు అలాగే బర్డ్స్ అన్నీ కూడా ముందు ఎగ్ పెడతాయి దానికి ఏమైంది అక్కడ చెట్టు కింద ఒక పెద్ద పావు పొట్ ఉంది పొట్టంటే ఏంటంటే స్నేక్స్ పావులు మనకి వాటికి ఇల్లు కావాలి కదా అన్నిటికీ ఉండేందుకు ప్లేస్ కావాలి కదా మనం మట్టి పెట్టి వాటికి ఉండేందుకు ఓ ప్లేస్ కట్టుకుంటాయి అవి ఈ షేప్ కూడా మన ఇంటిలాగా వండుకుండా వేరే తమాషగా ఉంటుంది దానికి అలా అక్కడ అక్కడ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ అంటే డోర్స్ ఉంటాయి ఇంటికి వేయలాగా ఆ డోర్స్లోంచి బయటకు వస్తుంది పాము ఆ పాము అలా కట్టుకుంది ఒక పాము ఉంటుంది ఈ కాకి చూసిందిటది కి చూసి అనుకుందిట ఇప్పుడు నేనేమో బయటికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంట్లో ఎగ్స్ తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా ఇక్కడ పాము కదా ఎలాగన్నా పాముని ఇక్కడ లేకుండా బయటికి ఎలాగా అని ఆలోచించిందిట ఆలోచించి దాన్ని వెళ్ళిపోవే అంటే పోతుంది అక్క కదా ఏం చేసిందిట ఒకసారి ఒక కింగ్ దగ్గరికి వెళ్ళిందిట కింగ్ వాళ్ళ గార్డెన్లో తిరుగుతూ ఉంటే అక్కడ కింగ్ వాళ్ళ డాక్టరు మెల్ల ఉన్న చైన్ తీసి అక్కడ పెట్టి ఆడుకుంటుంది కాకేం చేసింది నెమ్మదిగా వెళ్ళి ఆ చైన్ని అలా పట్టుకుని పైకి ఎత్తిందిట ఎత్తుకుని అలా వెళ్ళిపోలేదు అక్కడ ఉన్న ఉంటా ఉంటుందా సోల్డ్ చేసే ఉంటారు కదా సోల్డ్ చేసి కనిపి కనిపించేట్టుగా అలా అల్లా ఎగురుతూ ఉందిట సోల్ చేసేట చూసాకేం చేసిందిట నెమ్మదిగా అలా అలా అలా అలా ఎగురుకుంటూ తను నెస్ట్ ఉంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చిందిట ఆ చెట్టు దగ్గరకు వచ్చేప్పటికి వాళ్ళు ఏ రకాల పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం చేద్దామని చూద్దాం కాకి నెస్ట్ దగ్గరికి వెళ్ళి అందులో పెడితే చేయిని మనం తీసుకోవచ్చు కదా మన కాకిమో ఎత్తుమించే గుర్తుంది కదా కనిపిస్తుంది కానీ దాన్ని మనం పట్టుకోలేము కదా ఫ్లై అవుతుంటుంది కదా అది అందుకోసమని చెప్పి పట్టుకోలేమని చెప్పి అలా అలా పెడుతుంటే అది చివరికి దాన్ని నెస్ట్ దగ్గరికి వెళ్ళిందిట అమ్మయ్యా ఈ నెస్ట్ దగ్గరికి వచ్చిందిరా ఇంకేం చేస్తున్నావు చూద్దాం అనేటికీ అది కాస్తాను ఆ చైన్ని కింద పుట్ట ఉంటుంది కదా పుట్ట హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ బుడుమ్మను కింద పడేసి ఉంటాయి పడేసేసరికి ఆ హోల్ ఇప్పుడు వాళ్ళకి ఏమిటి ఆ చైన్ తీసుకెళ్లకుండా పెడితే రాజుగారు పనిష్మెంట్ కింగ్ తీసుకెళ్లాలంటే అందులో పాము ఉంటుంది అని ఏం చేశారు నెమ్మదిగా ఆ పాముని వాళ్ళ కర పాం చేస్తుందంటే బయట చేస్తుంది బైట్ చేస్తే అది చాలా డేంజర్ అనమాట బాగా పెయిన్ వస్తుంది అందుకోసం అలా బైట్ చేయకుండా పాము దగ్గర రాకుండా ఉన్నట్టుగా నెమ్మది నెంబర్గా నెంబర్ నెంబర్గా డిస్టర్బ్ చేస్తున్నారు అది పాము చూసింది బాబోయ్ ఇంతమంది మనుషులు వచ్చారు వీళ్ళు నేను దొరికానంటే నాకు డేంజర్ అని నెమ్మదిగా పాము అక్కడి పారిపోయింది ఇంకెక్కడ ఇల్లు కట్టుకుందాం అక్కడ హాయిగా ఉందాం ఇక్కడ ఈ డిస్టబెన్స్ బాబు అనుకుంటూ అప్పుడు వాళ్ళు పుట్టలోంచి నేమ పాము వెళ్ళిపోయింది కదా ఇంకా ధైర్యంగా చేయిపెట్టి ఆ పుట్టలోంచి ఆ చెయిన్ తీసేస్తారు వాళ్ళు వెళ్ళిపోయేస్తారు అప్పుడు కాకి చాలా హ్యాపీగా ఉంది చూసారు ఎంతమంది ఎవ్వరికి ఏమీ లాస్ చేయాల కాకి ఇలా పాముకి డిస్టర్బెన్స్ లేదు రాజుగారికి చేయిన్ దొరికింది అందరూ హ్యాపీగా ఉన్నారు కాకి కూడా దాని పిల్లలకి డేంజర్ లేకుండా హ్యాపీగా ఉంది అలా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికీ పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేట్టుగా జాగ్రత్తగా ఆలోచించి మనం చేసుకోవాలి పాముతో ఫైటింగ్ చేయకూడదు పిల్లల్ని కుదిలేసి వెళ్ళకూడదు రాజకీయ దిగించిన చెత్తుకులు పరిగెత్తకుంటే వచ్చేస్తే లాభం లేదు అలా కూల్గా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందో అలా చేయాలన్నమాట సరైన